దేహమే నేను అనే దేహాభిమానంతో చేసి ప్రతిక్రియ దేహము నేను లేరు సాక్షిని నేను ఆత్మానుంచే విజానీయా అయమ స్మీతి పురుష దేహములకు రోగము నాకే రోగము లేదు రోగానికి ప్రతిక్రియ నాకు కాదు ప్రతిక్రియ అని తెలిసి మందు దేహమే నేనైనా దెండ పెట్టేసుకుని మందు వేసుకున్న దానికి తేడా ఉందంటాను అనేది కాబట్టి మీకు రోగాలు వృద్ధాగ్యము తేడా రోగము వృద్ధి మృత్యువు వీటన్నిటి నుండి కూడా మీకు ఒక శరీరం వచ్చేస్తుంది ఇక మనస్సు దగ్గరికి రండి మనస్సులో సుఖము దుఃఖము అసూయ బెండ భయము ఇవన్నీ ఉంటాయి కదా మీరు సాక్షిగా దర్శించటం ఎప్పుడైతే అభ్యసించి నేను సాక్షిని అని ఎప్పుడైతే తెలుసుకుంటారో మనస్సులో ఉండే వికారములు మిమ్మల్ని ఏమీ చేయలేదు చిత్ర ఏంటో తెలుసిన ఆ వికారములను మిమ్మల్ని ఏమీ చేయలేదో అవి నెలబలం కూడా పోతాయి మీకు శ్రేదం వచ్చేస్తుంది జీవన్ముక్త అవస్థలు వస్తుంది జీవన్ముక్తి మీరు ఉండగా మోక్షస్వరూపులుగా వెలిగి ఉంటారు జీవించుండగా ఇది వేదాంతము యొక్క బోధ ఈ బోధ మీకు బయట ఎక్కడ నాకు కనబడుతుందా వేదాంతం బయట ఎక్కడ నాకు కనబడుతుందా అనపడదు కాబట్టి ఈ జ్ఞానము మీ సాక్షి చేైతన్యము దానిపై ఆత్మ అదే బ్రహ్మ అంటే అర్థమేంటి మీరు మంత్రజపం చేత నామజపం చేత ఏ బ్రహ్మను మీరు ఆరాధించటానికి పూనుకున్నారో ఆ బ్రహ్మ ఆ సాక్షి చైతన్య రూపముగా మీరుండే ప్రకాశిస్తూ ఉన్నది అని చెప్పింది శాస్త్రం అది ఆ వాక్యం అహం బ్రహ్మాస్మి తత్వమసి అనే వాక్యము ఆ వాక్యం అది ఆ జ్ఞానం అది ఆ జ్ఞానాన్ని ఈ వాక్యం ద్వారా మీరు తెలుసుకుంటారు అని చెప్తున్నారు గమనించారా ఇంకేతనే ఇది చాలా విలక్షణమైనది మిగతా ప్రపంచంలో ఉండే పరిస్థితులతో పోలిస్తే ఇది చాలా విలక్షణమైనది ఆ తేడా తెలుసుకోవాలి లేకపోతే అది పాఠం లేదు తేడాయే పాఠం లోకంలో మీకు మూడు రకాల పరిస్థితులు కనపడతాయి ఒకటి నువ్వు డబ్బు బాగా సంపాదిస్తే నీకు ఆనందంగా ఉండగలుగుతావు అని కొంతమంది చెప్తారు ఉండగలుగుతున్నారా మనుషులు ఉండలేకపోతున్నారు డబ్బు పోవేసుకున్న వాళ్ళ జీవితాలను వేరుకుని దగ్గరగా చూసినట్లయితే వాళ్ళు చాలా సంసార బంధుల్లో ఉన్నారని నీకు తెలుస్తూ పైగా వాళ్ళని చూస్తే ఒక జాలి కలుగుతుంది తర్వాత వాళ్ళు కనుక వివేకం లేని వాళ్ళైతే ఏ వీళ్ళకి వివేకం లేదురా డబ్బుంది తప్ప వివేకం లేదు వీళ్ళకి భోగాలున్నాయి తప్ప వివేక జ్ఞానం లేదు వీళ్ళ దేవునికి మనం ఎందుకు వెళ్ళడం అని విసురు పిలిచింది నేను దూరంగా పోతాను అర్థమైందండి సంసారులు అలా ఉంటా డబ్బుతో సర్వము సర్దుబాటు చేసుకోవచ్చునని చూస్తూ ఉంటాను తర్వాత సంసారులు ఎలా ఉంటారంటే డబ్బుతో దేవుణ్ణి కూడా తమ జైలులో పెట్టుకోవచ్చునని అనుకుంటాడు శేషవస్త్రం అంటారు శేషవస్త్రం దాన్ని ఆక్షణం దాన్ని వేలం పెట్టి శేషవస్త్రానికి వేలం పెట్టడం ఏంటి అంటే డబ్బు ఎవరు ఎక్కువ ఇస్తే వాడికి ఇస్తాడనమాట ఆ వేలం పెడతాడు వేలం పెడితే ఐదు వేలు పది వేలు డబ్బు అంటాడు వాడు వెంటనే ఇరవై వేలకి శేషవస్త్రం ఈ శేషవస్త్రం అంటే ఏంటండి నాలుగు జరీలు పెట్టి పచ్చడి ముఖం దుట్టుకుంటూ కూడా పనికి లేదు ఏదో పచ్చడి గుడ్డ ముక్క టీషర్ట్ క్లాత్ ఆ విగ్రహం నుంచి శేషవస్త్రం అని నీ పేరు వేరే ఏమీ కాదు దాన్ని నీ ఇరవై వేలు ఇచ్చి కొనుక్కుంటాడు పెట్టుకో మీ ఇంట్లో పెట్టుకుంటే నీకు సంపదలన్నీ మీ ఇంట్లో గడిపిస్తాయని వాళ్ళు ఎవరో దెబ్బ పెట్టారు అతి సూచి ఇంట్లో పెట్టుకుంటారు జనం ఇలా ఉంటారు మీరు అటువంటి వాళ్ళతో యుగాలు ఏం రాసుకుంటారు వాళ్ళకి దండం పెట్టి వాళ్ళకి మీరు చెప్పే వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకి దండం పెట్టి నాయన నువ్వు అలా ఉండమ్మా అని మన మనం పోవాలి వాళ్ళతో మీరు పూసుకు తిరక్కోవడం శ్రీరామకృష్ణుడు గారు చెప్పేవారు ఏమని వీళ్ళకి సత్సంగం లేకపోవట్టి ఇలా ఉన్నారు కాబట్టి వీళ్ళ ప్రారంభంలో వారానికో నెలకో సత్సంగా ఉంటే ఆత్మస్వరూపాన్ని చెప్పి ఈ నాలుగు మాటలు వీళ్ళు ఉంటే ఇంత అధ్వానంగా ఉండి ఉండదు సత్సంగం లేకపోవడం చేత ఏముంది డబ్బుతో కొనవచ్చునని అజ్ఞానంలో పడి ఏడుస్తున్నారు వీళ్ళని అన్నారు ఆయన ఇక మీరు ఈ కర్మకాండ పేరుతో లోకంలో ప్రచారంలో ఉండేటువంటి భావజాలాన్ని చూస్తే భయం వేస్తుంది అయ్యో దేవుడి పేరుతో వీళ్ళు చేసేటువంటి అల్లరి అల్లరి అల్లరింటే తెలిసిన కోలాహలం అసహాసము ఇంతా అదంతా అలా చేసేస్తూ ఉంటారు దాంట్లో నిలబడి అరే అరే పరుగులు తీయడమే ప్రతి ఏదో జరగదు కదా నిలబడి ప్రశ్న ఎవడు లేదు జస్ట్ వైక్ జస్ట్ వైక్ ఏంటంటే అని ఆస్కే క్వశ్చన్ బేసిక్ క్వశ్చన్ ఉంటాడు నిలబడి ఒక ప్రశ్నమే ఎవడు లేదు మాడు వేడు వీడు వేడు మా వేల ముందు ఉంటారు ఆ ప్రశ్న అలా ఉంటుంది ఆత్మస్వరూప విచారం అనేది అత్యంత దుర్లభమైన విషయం ఆ జనం ఏమని చెప్తారంటే అదిగో అక్కడ ఆ చంద్రుడి కొంచెం పచ్చగా కనపడుతోంది కాబట్టి మనకి ఈ రోజు మంచిది కాదంటే లేకపోతే కుక్కటి వచ్చింది కాబట్టి మనకి శుభ్రం బాగోలేదంట ఏమంట బండి భుజం మీద పడింది కాబట్టి మీ రోజులు గ్రాహ్చితం చేయాలంటే బండి పడ్డదాన్ని ఏ రోజు గ్రాహ్చితం అలా అన్నమాట లోకంలో మతం పేరుతో మోస్ట్లీ అంతా నేను అన్ను మోస్ట్లీ అంధవిశ్వాసముల ప్రవాహం సాగిపోతూ ఉంటుంది మతం పేరుతో ఆ రెండు పది ఒకటి ధనము ధనము భోగములు ఒకటి ఇది రెండు స్ట్రీస్ రెండు ప్రవాహము ఈ రెండు ప్రవాహములను మీరు దాటి ఎక్కడికి కావాలి వచ్చి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి ఆ రెండు ప్రవాహంలో చిక్కుకున్నారనుకోండి హరోంహర అంటే ఇంత మీరు అయిపోయారు ఇంత ఆ మాట అలాంటి అభిప్రాయాన్ని ఈ శ్లోకం వ్యక్తం చేస్తూ యమస్మీకి వాక్య బ్రహ్మాత్మవ్యక్తి ఆత్మాజయా ్రహ్మాత్మక్తి ఉల్లిచ్యోధ సీయ ఆత్మాయమస్ అనే వాక్యత వాక్యము వలన వాక్యం ఆ వాక్యం వలన వాక్యాన్ని కూడా కొంచెం అర్థం చెప్తాం నేను ఈ సాక్షిస్వరూపుడనై ఉన్నాను అనే వాక్యము వలన బ్రహ్మాత్మ వ్యక్తిని బ్రహ్మయే ఆత్మయే ఉన్నది అనే విషయమును ఉల్లిఖ్య ప్రకటించి యహాయే బోధ జ్ఞానము కలుగునో సహా అతి జ్ఞానము అభిధీయతే వివరించబోనున్నది చూడండి మీరు మీ స్వరూపమును తెలుసుకోండి మీ స్వరూపము ఈ చుట్టూ ఉండే ప్రపంచంతో ముడివై ఉన్నది మీ కాదు అంటే ఎలాగంటే అంతవరకు చూసిన నేను ధనవంతుడను ఓకే అంటే ధనము గలవాడను ధనం ఎక్కడుంది బయట ఉందా బయట ఉంది మరి నువ్వు అవుతావురా బయట ధనం ఉంటే బయట ధనవంతమవుతుంది తప్ప నువ్వు ధనవంతులు వెళ్ళవుతావు నీలో లేదుగా ధనం ఇప్పుడు బ్యాంకులో పెట్టిన డబ్బుకే డబ్బుపై ఆధిపత్యం ఎవరిది నీగా బ్యాంకు వాళ్ళదా మీరు లేని సంబంధాన్ని భావన చేసుకుని సుఖపడడమే తప్ప గురిసిపోవడమే తప్ప బ్యాంకు లో పెట్టిన సొమ్మును బ్యాంకు వాళ్లే పుచ్చుకుంటారు మీకు వచ్చివేమీ కావు చెప్తున్నారు ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ అలా ఉంటుంది అది ఎవరికో కూర్చున్నారు మీరు సంపాదించిన ధనమంతా కూడా మీతో పూర్తుంది మీరు అనుభవించి లేవుండదు ఇది నా సొమ్ము ఇది నా సొమ్ము ఇది నా సొమ్ము ఇది నా సొమ్ము అని అనుకుంటూ వీళ్ళు యాభై ఏళ్ళు ఇది నా సొమ్ము నా సొమ్ము చుట్టుపక్కల ఈ లోపల కొడుకులు కూతుళ్ళు చేరతారు నాన్నగారు ఇది నా సొమ్ము ఇలా ఎంతకాలం అనుకుంటారు మీరు అని వాళ్ళు వీళ్ళు చేసి చూస్తూ ఉంటారు బావ గద్భితంగా చూస్తూ ఉంటారు సంసారం అంటే అనుకుంటున్నారు కాబట్టి బయట ఉండే ధనాన్ని బట్టి నీ స్వరూపము నిర్ధారితము కాదు అంటే అర్థమన్నా బయట డబ్బు లేనప్పుడు నువ్వు భేదవాడము కావు బయట డబ్బు ఉన్నప్పుడు నీవు ధనవంతుడము కావు నీవు ధనమునకు చెంది ఏది కావు మరి ఏదో అది నువ్వు ఏదో అది అయి బయట ఉండే ధనమునకు చెంది నువ్వు ఏది బయట ఉండే ల్యాండ్ ప్రాపర్టీస్కి చెంది నువ్వు ఏది కావు ఎప్పుడైతే అక్కడ బయట అయిపోయినా ఇంక దేహం దగ్గరికి రండి దేహానికి సంబంధించింది ఏది నీవు కావు మనస్సుకు సంబంధించింది ఏది నీవు కావు మరి ఇంకా ఏమిటి నేను నువ్వు ఏదో అది ఏ బంగారము పంజాగుట్ట జ్యువెలర్ షాప్స్ జరిగింది వెళ్ళింది వెళ్ళింది ఏమిటి అని అడిగింది దానికి సమాధానం దొరుకుతుందా అక్కడ దొరకదు అర్థమైనా మీకు పాయింట్ సమాధానం దొరకదు నా దగ్గరికి వస్తే సమాధానం చెప్తాను నేను ఏమని చెప్తారంటే ఆభరణ ప్రపంచం ఉంది ఆభరణ ప్రపంచంలో ఏది ఏది ఉన్నదో అది ఏది కాదు అని చెప్తా సరేనాదని అంటున్నాం నేను ఏంటి అంటే చూడు నువ్వు ఏదో అది ఏ ఈ ఆభరణ ప్రపంచంలో ఉన్నది ఏది మాత్రం నీవు కాదు అని చెప్తా ఆత్మా నుంచే నిజానీయా అంటే అంటే మనిషికి ఒక బలహీనత కలదు అంటే అజ్ఞానం విషయంలో బలహీన అజ్ఞానం అది ఏమిటో చెప్పారా మీకు జాతకాలుతుందండి పెద్దలు మీరు అనుభవకీయులు నేను ఏదో ఒకటి ఫలానా అని ఉండాలి అనే భ్రమ అనే అజ్ఞానం మనిషిలో చాలా బలంగా అది ఎలా ఉంటుందో చూసినా ఆఖరికి కూడా ఆ భ్రమకి కొట్టుకుపోయిన స్మృతికారులు ఏమన్నారంటే వీడి వర్ణం ఏమిటని అడిగారు వీడు వర్ణం ఏమిటి వీడు ఉన్నాడు వీడి వర్ణం ఏమిటి వీడు బ్రాహ్మణుడా క్షత్రియుడా వైశ్యుడా సూత్రుడా వీడి వర్ణం ఏమిటి అంటే పోలేవాయా వాడి వర్ణం నీకెందుకు వాడు వాడు గుర్తికు పడిపోతుంది వాడు వెళ్ళాలా వాడి బర్ణం అయ్యే వెళ్ళాలి అలాగే దీని మీద వాళ్ళు పుస్తకాలు రాసుకుంటూ పోయారు ఎందుకంటే నేను క్షత్రియ స్త్రీకి వైశ్య పురుషుడు వల్ల పుట్టాడు వాటి సమస్యది క్షత్రియా వైశ్యా జాత ఆవిడ క్షత్రియ స్త్రీ ఆవిడ వర్ణం వెళ్ళి తెలుసు ఆవిడ క్షత్రియ అని అతగాడు వైశ్యులేదు కూడా తెలుసు ఉన్నాయి ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఇల్లీగల్ రిలేషన్షిప్ కుర్రాడు ఒకటి కూర్చోడు ఈ కుర్రాడిని ఇప్పుడు ఏ వర్ణాల్లో పెట్టాలి దీని మీద శాస్త్రాల్లో గ్రంథాలు రాసు కూర్చున్నారు అంటే దీన్ని బట్టి నా పాయింట్ మీరు పట్టుకున్నారో లేదో నాకు తెలీదు నా పాయింట్ ఏంటంటే ఏదో ఒక వర్ణము వాడు అయి అనే ఒక కంక్లూషన్ ఒక బేసిక్ ప్రిన్స్ మీద మీరు బేసల్గా ఆధారపడి మీరు మాట్లాడుతున్నారు నేనంటాను ధర్మాహ అని దశ శ్లోకంలో ఉన్నారు శంకరుడు నాకు ఏ వర్ణము లేదు అంటే అది ఎలాగండి ఏదో ఒక వర్ణం వాడు అయి మీరు అక్కర్లేదు అర్థమైందా మీకు పాయింట్ కాబట్టి నేను ఏదో ఒకటి అయి ఉండాలి ఫలానాది ఏదో ఒకటి అయి ఉండాలి అనే భ్రమ మీకు నేనేదో చెప్పండి ఎందుకు నీకు ఎందుకు నువ్వు ఏదో ఒకటి అయ్యి ఉండాలని వేసిన కదా ప్రశ్న వచ్చినది నేను మీకు సత్యం చెప్తున్నాను నువ్వు ఏదో అది ఏ అది ఏమిటో చెప్పండి అది ఏమిటో అవ్వక్కర్లేదు ఫలానా అవ్వక్కర్లేదు ఆకాశం అంటే ఏమిటో చెప్పండి ఆకాశం అంటే గుండంగా అవుతుందా కోలగా అవుతుందా కొడుకు అవుతుందా కొద్దిగా అవుతుందా చెప్పండి అన్నాను అదీర్ఘం అహస్మ ఫలానా కానక్కర్లా కాబట్టి నీ స్వరూపము ఫలానా అవ్వక్కర్లేదయా నువ్వు నీ స్వరూపము ఏవీ కాదు నేను ఏదో అది ఏ అని తెలుసుకో అలా వీటి ఎడల ఈ బాక్యము విషయముల ఎడల అంటే మనస్సు దేహము ప్రపంచం ఈ సర్వము ఎడల అలా సాక్షిగా ఉంటాను నేను నా స్వరూపములకు దీనితో దేనితోటి సంబంధం లేదు మనస్సుతో సంబంధం లేదు దేహముతో ప్రపంచముతో సంబంధం లేదు నేను శుద్ధ చైతన్య స్వరూపుడనై నేను ఏదో అదియే అయి ఉన్నాను నేను ఫలానా కానక్కర్లేదు అన్ని ఫలానాలకు అతీతమైన ఆకాశము వంటి హద్దులు వర్ణనలకు అతీతమైన స్వరూపమునై ఉన్నాను అని వాడు తెలుసుకోవాలి అంటే బ్రహ్మని తెలుసుకోవాలి కదండి అంటే అదే రాబాబు బ్రహ్మంటే అదే బ్రహ్మాస్మి అనే వాక్యానికి అర్థం అదే బ్రహ్మ ఆత్మ అని ఆ మాట చెప్తూ అది ఎన్నప్పుడు మీ యొక్క జ్ఞానము కలుగుతుంది మీ గురించి మీకు తెలుస్తుందండి మీ గురించి మీకు తెలుస్తుంది మీ గురించి మీకు తెలిసిన ఆ జ్ఞానము గురించి నేను నాలుగు మాటలు చెప్తాను అని ఆయన అంటున్నారు ఆచార్యులు అలా తెలిసిందండి మళ్ళీ అందాము ఆత్మానం చేయభస్మి నేను సకల విశేషములకు అతీతమైన ఈ చైతన్య స్వరూపుడన ఉన్నాను అని తెలుసుకునవలను ఇది అదే వాక్యత వాక్యమును బట్టి ఆ బట్టి ఎలా వచ్చిందో తెలుసా పంచమీవ భక్తి ఏమిటి వలన కంటే పట్టి వాక్యమును బట్టి ఓకే పట్టికస్త బట్టి అవుతున్నాయి ఓకే బ్రహ్మాత్మం వ్యక్తిం బ్రహ్మయే ఆత్మా అనే స్పష్టతను ఉల్లిఖ్య ఒకటించి ఏ బోధ జ్ఞానము కలుగుచున్నదో సహా అతి జ్ఞానము వర్ణం సున్నది అంటే తర్వాత శుభవి వస్తాను అభిప్రాయ ఆత్మాజయా బాగా అయ్యి పురుష వాఖ్యత బ్రహ్మాత్మ వ్యక్తి విధీయ అస్తి గో పరోక్షోత్ర మహావాక్యా తాస నగ్రవణాదీనా ఆచార్యే నదీర ఇప్పుడు ఇక్కడ కూడా మేము అంశాలు ఇంతకు ముందు కొంత చర్చ చేశాం మనం ఈ చర్చలు ఎలా ఉంటాయంటే ఎన్సార్లు చేసినా ఫ్రెష్ గానే ఉంటాయి పండి పండి చేయడాయితే చాలా జతికంగా ఉంటుంది సు గు్రపుడెక్క బాగా పట్టేసిన చెడు నీళ్లు ఉంటాయి ఉంటుంది ఆ పైనన్న గుర్రపుడెక్క నాసు పక్కకి తోస్తే లోపల స్వచ్ఛమైన నీళ్లు కనపడుతుంది కానీ మీరు ఇలా చెడు పరిచి తీరా మళ్ళీ ఆ గొడవపుడెక్క నీటిని కవర్ చేసుకోవాలి ఈ యదార్థం అలాగే నాతో చెప్తా స్వామిజీ మీరు ఆత్మ మీరు ఆత్మజైతన్య స్వరూపులు మీకు బాహ్య గుణం గనే సుఖ దుఃఖములకు మీరు అతీతిలోకి మీరు మాట చెప్పారండి బయటకు వచ్చినప్పుడు మళ్ళీ మీరు సుఖ దుఃఖాల్లోనే పడున్నారండి అని నాకు ఇష్టం అంటే సంసారం అంటే అలాగే ఉంటున్నాయా అది అంత తెలియక కాదు మనం ఎవరికి తప్పు పట్టి లేదు ఆ రాగద్వేషాలు ఆ వాసనలు అలా మనిషిని తప్పేస్తూ ఉంటాయి దీన్ని అందరూ సమానమే నువ్వు నేను అందరూ సమానమే ఇది కాబట్టి మనం గత మనసులో అర్థం చేసుకోవాలి తప్ప ఎవరిని తప్పు పట్టిది లేదు సంసారం అలా ఉంటుంది ఉంటే గంగా తీరే గంగా దాసహా యమునా తీరే యమునా దాసహ అన్నట్టు కూడా గంగా ఒళ్ళు ఉన్నప్పుడు గంగా మహిమ గెండా గంగా అంటాడు గంగ వదిలిబు యమున లేకపోతే గంగా అయితే గంట పూర్తిగా వచ్చిపోయి ఎమున యమున యమునంటా వేదాంతా క్లాసులో అహం బ్రహ్మ అహం బ్రహ్మ ఇంకొక చుట్టూ ప్రదక్షిణాలు ఎవరు చేస్తూ కొబ్బరి కొంచెం ప్రసాదం భక్షిస్తాం ప్రసాదం భక్ష ఏంటి అది ఒక ప్రధానమైన కార్యక్రమం కూడా తెలుస్తాం ఇందుకంటే నేను భక్తులు చూడండి చాలా దిశంగా ఉంటాను ఎందుకంటే ప్రసాద భక్షణం బాగా అధికమైంది సంసాదం అలాగే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ పాఠం చెప్తే కలిగిన జ్ఞానము దీన్ని పరోక్షం అనాలా అపరోక్షం అనాలా పరోక్షం అని అనేస్తే ఇంటి పాఠహిదండి ఇప్పుడు పాఠాలవసం అపరోక్ష జ్ఞానం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఇప్పుడు స్వర్గంలో బాగుంటుంది ఇప్పుడు ఆ జ్ఞానం ఏం చేసుకుంటారు కదండి అది ఉన్నా ఒకటే ఊడి ఊడినా ఒకటే ఉన్నా ఒకటే ఒకటే నిరర్శకం కాదు పరోక్ష జ్ఞానం ఆశ్రీలు కాదా వర్షాలు బాగా పడుతున్నాయి ఎందుకవి స్వర్గంలో కాసులు తెల్లగా ఉంటాయి ఏం చేస్తారు అయితే ఉపయోగం ఉండదు పరోక్ష జ్ఞానంగా ఒకడల్లా చెప్తాడు స్వర్గంలో కాపులు తెల్లగా ఉంటాయి ఏం అంటే ఆ పోయి అంత పండితులే అయినా అని అనుకుంటాం వీళ్ళు పాండిత్యం కూడా అది పాండితులు అంటే పాండిత్యం అంటే ఏదో చూసినండి పరోక్ష జ్ఞానం విష్ణువు కుండలాలు పెట్టుకుంటాడు ఆ కుండలాలు మకర కుండలాలు పెట్టుకుంటాడు అంటే చేప ఆకారంలో ఉన్న కుండలాలు పెట్టుకుంటాడు అంటే చేప ఆకారం వాళ్ళ ఫేషణం మారిపోయిందండి బాబు ఇది లేదు ఆ ఫేషణం దుద్ధులో ఎవరో పెట్టుకు మర్చిపోవాలి ఇంకా చేపే ఈ రోజులో ఎవరు అంటే అది నీకు తెలీదు అది మారదు చేప ఆకారంలోనే ఉంటుంది అని అని స్కాండ పురాణంలో శ్లోకం చెప్తాడు ఆ శ్లోకం ఎంత పండితుడో అని ఊలందరూ అంధేనంగా నియమానాశాంధన్నట్టుగా నీకుపోతూ ఉంటుంది కాబట్టి పరోక్ష జ్ఞానం వల్ల ఏ ఉపకారం లేదు అయితే అపరోక్ష జ్ఞానం లేదు అపరోక్ష జ్ఞానం అయితే మన సంసార దుఃఖం అలాగే ఉందిగా ఇప్పుడు నేను అపరోక్షం అనాలా పరోక్షం అనాలా అని ఒక మీమాంసం ఒకటి మొదలు పెడుతున్నాను అంటే ఈ జ్ఞానం ఎలా ఉంటుందంటే ఇది పరోక్షము కాదు అపరోక్షము కాదు మంచిగా ఉంటుంది ఈ సౌందర్యం క్రియ కాబట్టి పరీక్ష రాసిన వాళ్ళందరూ ఇది నిలబడండి కానీ ఫెయిల్ అయిన వాళ్ళందరూ ఇది మంచిగా ఇచ్చే కూడా ఉండాలి ఎలా మీ మాకు ఏవో డిస్టింక్షన్ మార్కులు ఏవో సెపరేట్ గా మార్కులు కలిపి ప్రణాళిక ఉందని విన్నాము ఆ మార్కులు కలిస్తే మేము తాపే కదా ముఖ్యంలో అని చెప్తారు ఆ శరీరం ఈ జ్ఞానము ఈ పరోక్షమా పరోక్షమా ఏంటి అసలు అని ఒక ప్రశ్న లేవనెచ్చి ఆయన సమాధానం ఎలా జరగబోతున్నాడంటే నువ్వు కనుక మీ విధంగా వింటే సరైన పద్ధతిలో వినాలి లేవు తర్వాత వస్తుంది నేనేం చెప్తా దా సరైన పద్ధతిలో దానికి శ్రద్ధ అని కూడా పేరు కలదు అంటే కొంత జన్మ ఎలా వింటాలంటే అసలు జాలిబే ఆద వింటారు ఇప్పుడు ఒక స్వామికి చెప్పేవాడు ఒక రామాయణం పురాణానికి వెళ్ళాడు పురాణానికి వెళ్ళి శుభ్రంగా గుర్తు పెట్టి దగ్గర అప్పుడు తెలివి వచ్చింది తెలివి వచ్చి మళ్లీ వింటున్నాడు ఆ పక్కన ఉన్న తను ఏది నిద్రపోయే సరిగ్గా వినలేదు అని అని వెటకరించింది అంటే ఇతను చెప్పాడు ఏమీ నష్టం లేదు ఎందుకంటే నేను నిద్రపోయే ముందు రాముడు అడవిలో ఉన్నాడు గంట నిద్ర తర్వాత లేచి మళ్లీ వింటే ఇంకా ప్రభావం అవుతోంది ఇప్పుడు కూడా రాముడు అడవిలో కాబట్టి నేను మిస్ అయ్యేది అలాగే వినడం కాదు దానివల్ల ఏం ఉపయోగం అలా కాదు అన్నీ పద్ధతులు అమ్మా పురాణం విన్న పురాణానికి సరిపడు దీని పద్ధతి అది కాదు జాగ్రత్తగా విన్నట్లయితే మీకు జ్ఞానం కలుగుతుంది అంటే మీరు క్లాసులో ఉన్నప్పుడు అవును మనం సాక్షి స్వరూపం కదా ఎందుకంటే బ్యాంకుల అకౌంట్ కిను మన స్వరూపానికి సంబంధం లేదు స్వామిజీ అనగలిపాడు మనం రోజు ముఖాలు వస్తూ ఉంటాయి సంసారంలో సాక్షి స్వరూపంలో ఉండాలి ఉన్నాం అని అనిపిస్తున్నా అని మరి జ్ఞానం కలిగిందంటారంటే కలిగింది జ్ఞానం కలిగి జ్ఞానం కలగకపోతే మీరందరూ ఈ టైంలో వచ్చి ఇక్కడ ఈ ఎండలో ఈ వేలిలో ఈ ఉక్కలో మీరేం కష్టపడుతున్నారు నేను కంఠం వద్దు పెట్టుకుని నేనేం కష్టపడుతున్నారు ఎందుకు ఈ ప్రయత్నం అంటాను టీవీ ముందు కూర్చుంటే సమయం చక్కగా కలిగిపోతుంది కదా జ్ఞానము కలిగింది మీరు ఆ గుర్రపు పక్కకి తోసేప్పటికీ స్వచ్ఛమైన నీరు కనపడింది అనుభవానికి వచ్చింది ఇయ్యని నీరు అని అలా చెప్పారు శ్రీరామకృష్ణుడు వాళ్ళు ఇయ్యని నేను మీకు అనుభవానికి వచ్చింది ఆ నీరు నేను తాగి ఎప్పుడు తీర్చుకున్నాను కానీ ఇందులోకి చెయ్యే పనికి తీసేప్పటికి మళ్ళీ లెక్క వచ్చి కట్ట కాబట్టి జ్ఞానం కలిగింది ఫస్ట్ కాబట్టి అపరోక్షము అంటే మనం ఎక్కడలేదు ఎందుకని పోయిందేమేను అంటే పరోక్షం మీరు ఏం చెప్పారో తెలిసి మీకు కానీ అనుభవానికి రావట్లేదు అంటే పరోక్షమైపోతుంది కాబట్టి దీన్ని అపరోక్షమనాలా పరోక్షం అనాలా చూద్దాం ఓకే శ్లోకం అస్తి మోధో పరోక్షోత్ర మహావాక్యా తాప్యసౌ అసూ మూఢ అపరోక్ష అక్యా తి అసౌ నా ఢవణా ఆచార్యైన అత్ర ఈ మహావాక్యమునందు బయలుక్యం ఆత్మా చేయా బ్రహ్మ ఇచ్చి వాక్యమునందు బోధ జ్ఞానము మహావాక్యా మలియుద్ధం అత్ర బ్రహ్మయో ఆత్మా అనే ఈ విషయము నేను ఆ మహావాక్యాతనే మాట చూడలేదు అందుకోసం అలా చెప్పారు ఇప్పుడు మార్చారు మహావాక్యా మహావాక్యము వలన దోహ జ్ఞానము అపరోక్ష అనుభవ రూపము అస్తూ అదుఘాక ఈ జ్ఞానము ్రహ్మ అహం బ్రహ్మ స్త్రీ అనే జ్ఞానము మీ అనుభవ రూపమే అనుభవ రూపంగానే ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్తాను చూడండి చూడండి మీరు తెలుసుకోండి సంతోషం అనేది బయట ఉండదు బయట పదార్థములైందో ఉండదు వస్తువులైందో ఎంత ఉంటుందో అనంతముగా మీరు ఎంత తీసినంత వస్తూనే ఒక మూతులో నీటితో అనంతమైన సంతోషము ఈ లోపల ఉన్నది నిజమే నిజం మీ స్వరూపం వచ్చింది కరెక్టే మరి అహంబ్రహ్మాస్మి అనే కదా అహం బ్రహ్మాస్మి అహంబ్రహ్మాస్మి ఉంటే కదా నేను ఏదో బండరాజేదో ఉండాలి మరి ఆమ్ర మహాత్మ్యాలలో మీకు అది కన్విన్సింగ్ అనిపించిందా అదే జ్ఞానం అయితే అది నిలబడలు వచ్చిన ప్రాణం కాబట్టి మహావాక్యము దాని పనేది చేస్తూ మీకు జ్ఞానం దొరుకుతుంది అది అపరోక్షమే అంటే అనుభవ సిద్ధమే దాని పరోక్షం అనద్దు దాన్ని పరోక్షం అనేశారనుకోండి మీరు మీరు చదువులు అలా తలుపులు మూసేయకూడదు తలుపు తెరించి పెట్టుకోవాలి దానిస్తుంది తలుపు మూసిస్తే ఉంది కాబట్టి అది అపరోక్షము అంటే అనుభవసించమే తి అయినప్పటికీ అసలు ఈ జ్ఞానము దృఢ జక్తిది నా కాదు దానికి అపరోక్షము స్టేటస్ ఇచ్చారు బాగుందే చాలా సంతోషం అపరోక్ష జ్ఞానం ఏది అని అనుకునే లోపల మళ్ళీ ఒక భక్ట్ ఒకటి పెట్టారు భక్తి అయినప్పటికీ ఈ జ్ఞానము గట్టి జ్ఞానము కాదు గట్టిగా ఉండాలి ఇప్పుడు రాత మార్చితే అది గట్టిగా ఉండాలి వచ్చినా కదవకుండా ఉండాలి ఆ రాజస్థాన్ లో పురాణ కాలక్షేపం ఊళ్ళో జనం అందరూ వస్తారు పండలు వేశారు పండలు వేసేప్పుడు వెళ్ళిన వెలుస్తాను ఒక నార్త్ ఇండియాలో నేను చూశాను వాళ్ళు పండలు చిక్కల్లాగా కట్టించడం వేయరు ఆ స్కాప్ హోల్డ్ మెటల్ అన్నీ పెట్టి అలా వేశారు మెటల్ అంటే నా మెటల్ స్తంభాలు పెట్టి ఆ పైన కూడా మెటల్ చక్రములు మెటల్ చక్రములు అవే స్తంభాలు అవే పెట్టి దాని మీద గుండకప్పుతాడు అది బలంగా పెట్టలేదు ఏదో కవ్వడం పెట్టడం అడా వెళ్ళే సంఖ్య తెలియదుగా పని పెద్దగా ఒకటి గీచింది లోపల ఐదు మంది కూర్చొని ఉన్నారు పెద్ద దాడి వచ్చింది అవి అదే పడిపోయింది ఆ పై నుంచి ఆ వినప చట్టాలు అన్నీ వెళ్ళి వెళ్ళకే పెట్టాలి తలలో పని లేకపోతారు పదిహేను మంది కోరారు గట్టిగా లేదు అస్తంభం అలాగే అపరోక్ష జ్ఞానం కూడా గట్టిగా లేదు ఊగి ఊహించిపోతూ అలా లేదు ముమ్మని దాటినా మళ్ళీ మామూలే అస్సలు గట్టి లేదు కానీ గట్టి లేదని మీరు ఎలా చెప్తారు నందుకో ఎలా చెప్తారు ఎందువలన చార్య ఆచార్యులకే శ్రవణాదీనా శ్రవణమన నిధ్యాసనములకుధ్యాసనములను చెప్పుటవలన కానీ గట్టి లేని నీకు ఎలా తెలుసు మాకు తెలుసు అంటే మాకు తెలుసు ఎందుకంటే ఆచార్యులు వాళ్ళు బాగా తెలుసుకుని చెప్పారు ఆచార్యులు అంటే శంకరులు పాదరాయుడు మొదలైన మహాత్ముడు తెలుసుకుని చెప్పారు ఆమె చెప్పారంటే నాన్న నువ్వు శ్రవణం మళ్లీ చెయ్యరా అని చెప్పారు ఎందుకంటే శ్రవణం మాకు తెలిసిపోయింది కదా అంటే ఆ పర్వాలేదనుకో మంచిది ఇది తెలిసిందినే కాదంటావు లేదు మళ్ళీ రేటు కూడా మా కా వచ్చి వేదాంత స్థానం చెయ్యి అని చెప్పారు అంటే తెలిసినా కూడా వచ్చి చేయమని వారు పెద్దలు అలా చెప్పారంటే అసలు ఏదో ఉంది మసలలో ఉంది ఏదా మసలకు మన సైడ్ వేసి చేయడం కోసం అది వద్దరు కాదుగా మనకి తెలిసినది వ్యక్తి కాదు చెప్ప వాళ్ళు అలా కాబ ఆ మాట పునఃపున శ్రవణం చేయాలన్నారు మళ్లీ మళ్లీ వినండి వేదాంత కాదండి బాబు ఆయన ఎప్పుడు చెప్పినా ఆత్మ సాక్షి సాక్షి ఆత్మతో పెట్టి ఏది చెప్పడండి ఆయన అదే మీద వాటికి ప్రభావం ఏం చెప్తాడు మహావిష్ణు ఏమి కాదు ఇంకా చెప్పడా అంటే అలా కాదురా బాబు అదే రూ లేదు చెప్పేవారు ఏమని చెప్పేవారంటే ఈ సంసారులు బుద్ధి తెచ్చుకుని మహాత్ముల దగ్గర శ్రవణం చేయాలి సత్సంగం చేయాలి వాళ్ళు సత్సంగం చే మహాత్ముల దగ్గర సత్సంగం చేస్తే మీ సంసారము కొంత తేలిక అవుతుంది అని చెప్పేవారు సత్సంగానికి నేను ఆశ్చర్యపోయేవాడు సత్సంగానికి దగ్గర ఇచ్చిన నువ్వుల చూసి నేను అబ్బాయిని తండ్రిస్తున్నారే మీరు అని ఆశ్చర్యపోయినా స్వామి రామచంద్రదాస్ జీవి మహారాజు ఆయన సత్సంగం అంటే చెవి కోస్తుంది చెవిపోస్తుంది ఆయన సత్సంగం చేసేవాడు ఎవరైనా పండితులు కనుమంటే అయ్యా రెండే కూర్చోండి ఆమె భగవద్గీత పాఠం చెప్తున్నారా ఏదైనా ఒక శ్లోకం చెప్పండి నేను వెళ్తా అని శ్రద్ధగా వింటాను అఖాహానంది మహారాజు ఆయన దరిద్రానికి వెళ్ళిన వారి సత్సంగం చేయకుండా దగ్గరించేవారు కాదు వడన పండితులు వెళ్తే సత్సంగం చేసి భోజనం నేను అధినానంది మహారాజు ఆశ్రమానికి ఆయన లేరు వెళ్ళి భోజనం ఎందుకు చేద్దామని అయ్యాన్ని కూర్చొని సత్సంగం చెప్పండి అన్నారు అంటే నేనున్నాను ఇది టైమ వస్తుంది భోజనం చేసింది వెళ్ళిపోవాలి అఖండానికి మహారాజా ఆదేశం మహాత్ములు ఎవరొచ్చినా సత్సంగం వారి దగ్గర కొద్ది చేయబడినా చేసి వారితో కలిసి ప్రజల చేసిన తర్వాతనే మనము నిష్పత్తి అవ్వాలి ఇంతవరకు ఇక్కడికి వచ్చిన మహాత్ములు సత్సంగం చేయకుండా ఎవరికీ వెళ్ళం లేదు కూడా వెళ్ళడానికి వీలు నేను భగవన్ చంద్రబాబు వాసు నాలుగు మాటలు చెప్పాను బాబు గారు శ్రీపాటులో పెట్టుకున్నాను సత్సంగం అంటే చెవి కోసుకుంటాను కాబట్టి మహాత్ములు అలా చెప్పారు అనుకున్నా నేను ఇంకా మీరు అవసరం లేదు విమానం ఎక్కి వెళ్ళి సత్సంగం చేయండి విమానం ఎక్కువ సినిమాల నుంచి చూస్తున్నారు మొబైల్ నుంచి షాపులో వివాడుకుంటున్నట్టు అయ్యా వివాదం ఎక్కువ ఏదో ఆ దుబాయ్ వెళ్ళడం ఇంట్లో కూర్చొని ఎనడా కాంబోయ్ ఆత్మ విజయం వస్తుంది దువా దాకాలు అన్నందుకు కానీ సత్సంగం కోసం ఆత్మర్థం విజయ సంపదలు అన్నీ ఇల్లు పెట్టయినా సరే సత్సంగా అంత కోసం ఉంది అని చెప్పారు ఎందుకంటే ఒకసారి వెళ్ళినప్పుడు తెలిసినట్లు ఉంటుంది మళ్ళీ ఎప్పటికప్పుడు పలకలు పైపుతూ అలా చెప్పాడు ప్రసాద్ కాబట్టి ఎన్నప్పుడు మనకి కలిగిన జ్ఞానము వ్యక్తి అయి ఉండదు అని మీరు తెలుసుకుని శ్లోనం చేయాలి అక్క ఈ బ్రహ్మయ్య ఆత్మ అనే విషయమునందు మహావాక్య సత్వోషి అనే మహావాక్యము వలన జ్ఞానము అపలోక్ష అనుభవ రూపే అస్టు అనుకారీ అయినప్పటికీ అసౌ జ్ఞానము నృఢి కుందువలన ఆచార్యై ఆచార్య గమనాదీనా రమనమను ననిధ్యాసనమునూన మరల మరల కేరణ చిక్కుమస్ పొంద్ర మహావాద్యా కాబట్టి శ్రవణము ఎలా చేయాలి అనే అప్ర అర్థం ఏంటి అనేది ఆచార్యులు విద్యామ స్వామి చెప్పబోతున్నారు ఈ విషయాన్ని మనం బుద్ధవాస్తున్నాడు చర్చిద్దాము రేపు మంగళవారం బొలాడంలో క్లాసు ఓం ఓ నమ్మకం o nella o nella boda che che o commissione o madare o i santi che santo